కీర్తన సంఖ్య రెండు వందల పంతొమ్మిది హరిదాసులే మాకు అడ్డమై కాతురుగా శరణంటి వారికి నే సకలోపాయములు పెరుగ పెరుగగానే పెద్దలాయనింద్రియాలు ఇరవైనా మా బుద్ధులిందు గొల్పినా తిరిగి తిరిగి మాకు దృష్టమాయ జన్మములు దురితాలు పుణ్యాలు దోషే కూడ కూడ కూడకూడ నాట కొనకెక్కే కోరికలు వీడని బంధములన్నీ విడిచి నా పాడితో నీడనాడ ప్రాణములు దీపులాయ ఏడనున్న నేమునేమో ఎరిగే మాయకను చింత చింత చేతికి వచ్చే మనసు అంతలో శ్రీవేంకటేశుడంది కాచను దొంతులై తోడనే నాలుకనంటి మంతనాన గురు సేవ మరిచే మయికను